మళ్ళీ హేస ప్రభా స్తోతం ప్రభా పరిశోధన మీకు వందన ప్రభా బట్టి ఆన్లైన్ ప్రాధంలో కూడి ఉన్నాం ప్రభా నాని బిడ్డల్ని మీరు త్వరగా రప్పించండి ప్రభా హ మీ నామం మహిమ పరిచబడిన నిమిత్తం ప్రభా చేస్తున్నాం ఈ ప్రయాసం తీర్థం పోవడానికి వీలేదు ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు మండించండి మీరు వాటించేత మాట్లాడండి పరిశోధరకు హృదయ హేస మహిమ పాటల ద్వారా మైంపొందండి ప్రభా ఉపజీవించండి కనికరం జీవించండి ప్రభావ మీరు అక్కడ ఉంది నాయకులను మేము మార్చాలా మేము కూడా మారాలా సిద్ధపడాలా ప్రభా ప్రశదాత్మశక్తి బలం చేత మమ్మల్ని నడిపించి మీ నామికి మహిమ తెచ్చుకోమని ఏ సినిమా ప్రాధాన్యస్తున్నాం తండ్రి ఆమెన్ అలలు సరే చిన్నగా పాట పాడదాము నావికా నడిపించు జీవ మార్గమునకు నా నావను మళ్లించు నావికా నడిపించు జీవ మార్గమునకు నావను మల్లించు నమ్మిక గల మంచి కాపరి నా ఎసయ్యా నీవేనా గొప్ప కాపరి నమ్మిక గల మంచి కాపరి నా ఎసయ్యా నీవేనా గొప్ప కాపరి నావికా నడిపించు జీవ మార్గమునకు నావను మల్లించు నావికా నడిపించు జీవ మార్గమునకు నానావను మళ్లించు జీవ మార్గ మెరుగక నేనుండగా ఫినుగాలుతూ నేను తల్లడిల్లగా జీవ మార్గ మెరుగక నేనుండగా ఫినుగాలుతూ నేను తల్లడిల్లగా రక్ష నిరుగక నీ సత్య మెరుగక రక్ష నీ సత్య మెరుగక భష్టుడునై నేనుండగా భయము తీర్చి బలపరచితివి భష్టడునై నేనుండగా భయము తీర్చి బలపరచితివి జీవ మార్గమునకు నానావను మళ్లించు నావికా నడిపించు జీవ మార్గమునకు నావను మళ్లించు నానావల వేసూ నీ ఉండగా నన్నెవరు ఆపనే లేరుగా నానావల వేసూ నీ ఉండగా నన్నెవరు ఆపనే లేరుగా పెనుగాలులే ఫిను తుఫానులే సుడిగాలులే ఫిను తుఫానులే నానావను తాకలేవుగా ఏ సైయ్యనతు ఉండగా నానావను తాకలేవుగా ఏ సై అనాలు ఉండగా నడిపించు జీవ మార్గమునకు నానావను మళ్లించు నావికా నడిపించు జీవ మార్గమునకు నానావను మల్లించు నానావల వేసూ నీ ఉండగా ఆపనే లేరుగా నానావల వేసూ నీ ఉండగా నన్నెవరు ఆపనే లేరుగా డిగాలులే పెను తుఫానులే సుడిగాలులే నా తుఫానులే నానవను తాకలేవుగా ఏ సయ్య నాతో ఉండగా నావను తాకలేవుగా ఏ సయ్య నాతో ఉండగా నడిపించు జీవ మార్గమునకు నావను మల్లించు నావికా నడిపించు జీవ మార్గమునకు నానావను మళ్లించు అలలుయా సరే చిన్నగా ప్రార్థన చేసి మనం దేవుని వాక్యం దాన్ని स्तोत्र प्राव परशुदु गोप देव सर्वशक्ति मंत्र सर्वोन नी की स्तूल स्तोत्र अब्रह्माक याकोबल गोप कृपा सत्य संपूर्ण जीवन वाल तंड नी अंदे से गचने कल अंत मम्मी सुरक्षित का काद्रपुक मम सजील को निल्कन दीवारात्र माची कापा दिना के नूतन कृपन अग्री अंदालीस మీరు మమ్మల్ని సజలుగు పెట్టుకున్నందుకే నీకు అన్నాను ప్రభావ నీకే స్థుతులు సోదాలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగును కాక హలలుయ్య నైనా యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం మేము ధ్యానించకు ఓ ప్రభావ దేవా మీరు మాతో మాట్లాడండి ప్రభ మా సరి చేయండి ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం కనిగించండి మా తలంపులు మా ఆలోచన సమస్త గొట్టివని ప్రవ నైనా మీకు తలంపులకి మేము దేవా మా ప్రవర్తన అంతటిని తండ్రి మీకు అధికారానికి లోపడుతున్నాం నైనా మీ ఆత్మధర్మం నడిపించండి ప్రభా మాట్లాడదు ఏం కాదు ప్రభ మీరు మాత్రం మాట్లాడండి మీ ఆత్మ నడిపింపు దయచేసి ఆయన గొప్పదేవా ఇక మీ ఇక మీటింగ్ అంతట్లో మీరే మహిమనందమని ఏసు క్రీస్తు పరిషత్ అన్నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్ హలో నా వాయిస్ వినిపిస్తున్నా శ్రావణ్ క్లియర్ ఉందన్నా హలో ఓకే శ్రవణ్ ఓకే మనం నిన్న దినము ఒక వాక్యాన్ని మనం ధ్యానించినాము ఏహెచ్కేల గ్రంథంలో నుంచి మనం నిన్న ఒక వాక్యం మనం చూసినాము కాబట్టి దేవుడు ఏహెచ్కేల్ని తోని మాట్లాడుతున్నాడు ఏహెచ్కేల గ్రంథం రెండు మూడో అధ్యాయంలో మనం ఒక వాక్యం మనం చూసినాం నిన్న దినాన్ని అంటే ఏహెచ్కేల్ని దేవుడు చెప్తున్నాడు మొదటి రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము అనే వాక్యాన్ని మనం చూసినాం కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను కాబట్టి దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడే మనం నిలబడగలం అనేది ఇక్కడ వాక్యం చెప్తుంది అప్పుడు నాతో మాట్లాడిన స్వరం విని ఆయన నాతో ఇట్లా నేను నీ నా మీద తిరుగుబాటు చేసిన ఇస్రాయల్ యొద్దుకు జనుల నిన్ను పంపుచున్నాను అంటే రెండు విషయాలు ఇక్కడ చెప్తాడు అక్కడ మొదటిది ఏంటంటే ఆయన నా తిట్టని నరపుద్దుడ నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్కు అన్నాడు ఫస్ట్ తర్వాత ఇస్రాయల్ యొద్దుకు నిన్ను పంపుచున్నాను అంటే జనులు ఇస్రాయిల్లు అంటే రెండు గుంపులు కనిపిస్తాయి ఇక్కడ మనకు కాబట్టి రెండు గుంపులు కనిపిస్తాయి కాబట్టి జనుల యొద్ధకు నిన్ను పంపుచున్నాను వారు వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారి చూడని అంటే వారి వాళ్ళ పితరుల కాలంలో అంటే ఇస్రాయల్ ప్రజల్లో ముందు ఉన్న తరము ఆ తరంలో ఉన్న ప్రజల నుంచి ఈ యొక్క ప్రవక్త ప్రవచించే కాలానికి నేటి వరకు ఈరోజు చూసుకుంటే ఈ రోజు వరకు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు అన్నప్పుడు దేవుడు తన బిడల్ని అనేక పర్యాల నుంచి ఎంతోమంది దేవుని బిడల్ని ఆయన లేపు ఒక తర వెంబడికి తరం తర వెంబడి తరం అది వస్తేనే ఉంది కాబట్టి తరం వచ్చే ఒక తరంలో ఒక ప్రవక్తను దేవుడు లేపుతున్నట్టు మనం చూస్తూ పాత నిబంధన కాలం కాబట్టి పాత నిబంధన కాలం అంతట్లో ప్రవక్తల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు యాజికను ఏర్పరచుకోలే ఇది ఆత్మీయమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాత నిబంధన కాలం ప్రవక్తల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు ఎందుకు ప్రవక్తలు ఏర్పరచుకున్నప్పుడు ఆ కాలంలో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళే దేవునికి విధేత చూపించినారు మిగతా యాజకులంతా ఆ రీతికి విధేత చూపించలేదు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఆ ఉన్నప్పుడే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టు ఒక విషయం ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆమోసు గురించి మనం చూస్తాం బైబిల్లో ఆమోసు నుంచి చిన్న ప్రవృత్తుల పుస్తకాలు ఆమోసు గురించి మనం చూసినప్పుడు ఆమోసు పశువుల కాపరి ఆయన తన మందను మేపుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్కు ఆయనకు ప్రత్యక్షమై అంటే దేవుడు దర్శించి నువ్వు పోయి ఆ ఎరిశలం ప్రాంతానికి పోయి దక్షిణ దిక్కున పోయి నువ్వు పోయి ఇస్తా నా జిల్లాని నువ్వు అక్కడ పోయి ప్రవచించు అన్నప్పుడు ఆ టైంలో ఎవరు ఉన్నారంట ఎరేబామ్ ఉన్నాడు ఎరేబాం అనే రాజు ఉన్నాడు ఆ రాజు కాలంలో బహు విగ్రహార్థంగా తయారైపోయింది దేశమంతా దేశమంతా విగ్రహార్థంగా తయారైపోయింది కానీ ఆ టైంలో దేవుడు ఆమోసుకు ఆ క్షణంలో ఆమోసును చూసిన దేవుడు అక్కడ చూడండి ఎంతోమంది ఆ దేశంలో ఎంతమంది ఉన్నారు కానీ ఆమోసు ఎందుకు తీసుకున్నాడు దేవుడు అన్నప్రమణ అర్థం చేసుకోవాలా అంటే ఆ కాలంలో ప్రజలు ఎట్లా జీవించినారు ఆ టైంలో దేవుని బిడలు ఎట్లా జీవించారంటే అంత విగ్రహార్థి లేకపోయినా యాజికలు సహితం ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా యాజకుల సైతం అంతా విగ్రహార్థలాగా తయారైపోయినప్పుడు దేవుడు ఏం చేసిందంటే ఆమోసును అక్కడ పంపించడం మనం చూస్తాం ఆ ప్రాంతంలో నడిబొడ్లో అంటే ఆ ప్రాంతంలో ఆయన ప్రవచించినట్టు మనం చూస్తాం అది ఎరోబం రాజు అక్కడ ఒక ప్రవక్తనుడు కానీ ఆ ప్రవక్త ఏం చేస్తుందంటే దేవునికి విరుద్ధంగా తిరుగుబడతనం చేస్తున్న ఆ రాజుని మందలించకుండా ఆయన ఏం చేస్తున్నంటే సమర్థించి ఆ రాజుకు తగినట్లు వాక్యం చెప్పటం రాజుకు తగినట్లు అతను ఉండటం ఆ రీతిగా ఉంది ఆ కాలంలో చూడండి రాజుని హెచ్చరించాడు కదా దేవుని రాజే కానీ ఈ ప్రవక్త హెచ్చరించాల్సింది పోయి ఈ ప్రవక్త తయారైపోయి అంటే వాళ్ళు మోసపోయినారు అనే విషయం అర్థం చేసుకోవాలి కానీ ఆ టైంలో మరి ఆయన ఆయన మోసపోయి ఒక రాజు మోసపోతే రాజు రాజ్యాన్ని రాజు మోసపోతే మరి ప్రజల సంగతి కావాలా కాబట్టి ఆ ప్రజలు కూడా నశించిపోకుండా ఆ యాజకుడు ఏం చేయాలా పోయే ప్రజల్ని హెచ్చరించాలా మీరు చేసేది తప్పు అని హెచ్చరించినప్పుడే వాళ్ళు దాని నుంచి విడుదల దేవుడు చెప్పింది కదా ఆకాశం కింద భూమి కింద దేని రూపం చేసుకోవద్దన్నారు దేనికి మీరు సాగిలు పడద్దు కదా మీరు ఎందుకు ఈ ధర్మశాస్త్రం ఉల్లంఘిస్తని చెప్పి ఆయన చెప్పలే కాబట్టి చెప్పలేదు కాబట్టి ఆ కాలంలో ఆ టైంలో దేవుడు ఆ మోసం లేపాల్సి వచ్చింది కాదు ఎంతోమంది బిడ్డలు లేపిన దేవుడు ఈ రోజు కూడా లేపుతూనే దేవుడు ఇది ఈ రోజు వరకు కూడా కాబట్టి ఆమోసు ఆ రోజు అక్కడ పోయి ప్రవచించినప్పుడు ఆ యొక్క రాజు ఆమోసు మీద పగబట్టినప్పుడు మనకు అవన్నీ చూసి వాక్యం చూసినాం కాబట్టి మన ఆత్మీయ జీతం ఎప్పుడు కదిలింపబడిందంటే ఎప్పుడు అసలైన పునాది మీదకి వచ్చామంటే ఆ మట్టభుకుండా అనే వాక్యము లో మనం వాక్యం ధ్యానించినాం ఈ యొక్క బైబిల్ ప్రాసెసింగ్ మినిస్ట్రీస్ లో కాబట్టి అక్కడి నుంచే మన కళ్ళు విప్పబడ్డాయి అసలైన విధానం దేవుని యొక్క ప్రణాళిక ఏంది ఏ రీతిగా ఉంది ప్ర ఆ కాలంలో దేవుని బిడ్డలు ఎట్లా జీవించారు ప్రవక్తలు ఎందుకు లేపల్చింది దేవుడు మరి ప్రవక్తలతో ఎందుకు దేవుడు మాట్లాడం మరి యాజికలతో ఎందుకు మాట్లాడలేదు అని అక్కడి నుంచి మనకు అర్థమైపోయింది ఇంకో విశేషంగా ఏంటంటే మన జీవితాలు కూడా అక్కడి నుంచే మార్పు చెంది నేనైతే అక్కడి నుంచే మార్పు చెందిన నా జీవితాన్ని ఎంతోగానో మార్చుకున్నా నేను ఆయన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలి ఎందుకంటే చూడండి ఎందుకంటే మన ఆయన వాక్య వింటుంటే మనకు కనువిపు కలుగుతూ మన మన ఆత్మీయతలు ఇప్పబడతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము దేవుని యొక్క జీవము మనలోకి వస్తుందో చూడండి అప్పుడు మనం లేచి నిలబడతాం మన మనం మనలోకి జీవం వస్తూ ఉంటుంది కానీ ఏదో మామూలుగా జీవిస్తా ఉన్నా ఆచారబద్ధంగా జీవిస్తా ఉన్న ఆ రీతి ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాకు జీవం మనలోకి వస్తుందో మనం లే మనం నిలబడతాం మామూలుగా లేస్తామంట చూడండి అప్పుడు ఏం చేసి లేచినప్పుడు జీవం వస్తుంది తర్వాత ఆ జీవం వచ్చినప్పుడు మనం ఏం చేయాలా ప్రభు కొరకు లేచి నిలబడాలా అనే విషయమే ఈ వాక్యం మనం చూస్తున్నాం కాబట్టి చూడండి ఏ రీతి చూడండి ఒక విశ్వాసి ఒక విశ్వాసి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క దేవుని సువార్త తరిచెర్యలు పోయి అక్కడ పోయి దేవుని వాక్యం చెప్తే వాళ్ళు ఆ యొక్క ఆ మృతమైన జీవితంలో నుంచి అంటే పాపంలో నుంచి వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే ప్రభు సమర్పించుకున్నప్పుడు వాళ్ళ జీవం వస్తుంది జీవం వేస్తున్న వాళ్ళు బ్రతుకుతారు ఆత్మలో బ్రతుకుతారు కానీ శరీరంగా వాళ్ళు ఆత్మలు వాళ్ళు చనిపోయినారు శరీరంగా జీవిస్తున్నారు కానీ ఈ రోజు కూడా తెలియదు చాలా మంది అందుకే ప్రకటన గందలో మనం చూస్తాం మీరు జీవించటకు జీవిస్తున్నారు కానీ మీరు ముతులే అంటాడు చూడండి నువ్వు ఎలాగో ఉపాదేశం పొంది నువ్వు అది మొదటి జ్ఞాపం చేసుకోమంటాడు అక్కడ కాబట్టి మన జీవిస్తూ ఉన్న పేరు మాత్రమే కాదు కాబట్టి మనము ఆయన కొరకు నిలబడాలా అనే విషయము ఈ వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని వాక్యం మనం వింటాము మన జీవము ఆయన జీవము ఆయన వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం మనం బ్రతుకుతాం బ్రతికినప్పుడు మనం మనం జీవం వస్తుంది మనలో అంటే మనకి ఆగా మరణం నుంచి ఆ పాప జీవితం నుంచి దేవుడు విడుదల కలిగి ఇచ్చినప్పుడు మనకు జీవం వచ్చినప్పుడు అప్పుడు మనం మేల్కుంటాం అన్నట్టు చూడండి తర్వాత మేల్కొన్న మనము అంతవరకు పరిమితం కాదు చూడండి రక్షణ పొందిన మనమంతా కూడా అంతవరకు పరిమితం కాదు ఆయన రక్షించుండు మన పాపంలో కొరకే ఈ లోకానికి వచ్చిండు చనిపోయిండు తిరిగి లేచిండు మనకు నిత్య జీవం ఇచ్చిండు పాపం నుంచి విముక్తి కలిగించిండు కానీ అక్కడి నుంచి ఆయన అదే చేసిండు ఆయన ఇంకా ఇంకొక పని అప్పచెప్పిండు మనం ఆయన పోతావు ఇప్పుడు ఆత్మరూపకంగా మన మధ్యలో ఉండి మనకు అది జ్ఞాపకం చేస్తుండేడు మన ప్రభు చూడండి కాబట్టి మనం ఒక దశలో మనం మర్చిపోతూ ఉంటాం కదా ఒక దశలో మన పిలుపుని మనం మర్చిపోతూ ఉంటాం మనం ఏ మార్గం ఏ గమ్యం ఒకసారి మనం రోడ్ మీదకి వెళ్తే వచ్చిన గల్లీ కూడా ఒకసారి మర్చిపోతూ ఉంటాం ఏ గల్లీలో వచ్చినా కూడా మనకు తెలియదు ఎందుకంటే మన ఆలోచన ఎటువూ ఉంటుంది ఎప్పుడైతే మనం దృష్టి పెట్టుకొని మనం ఒక మార్గంలో పోతూ ఉంటామో మనకు దృష్టి పెట్టినప్పుడు ఆ మార్గంలో తప్పిపోకుండా పోతూ ఉంటాం మనం మనం ఒక మార్గంలో పోతున్నప్పుడు మన ఆలోచన ఎక్కడెక్కడో పోయినప్పుడు మనం మనం పోతూ ఉంటే ఏమవుతుంది మార్గం తప్పిపోతాం అన్నట్టు అంటే నీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంది పోతున్న మార్గంలో కానీ మనసు ఎక్కడో పోతుంది అది దుష్టుడు పట్టుకుంటాడు దాన్ని అప్పుడు ఆ మార్గాన్ని తప్పిస్తారు ట్రాక్ నుంచి నిన్ను తప్పిస్తాడు అప్పుడు నువ్వు మోసపోయి వాడు వల్ల చిక్కుకుంటావు ఇది సైతాను దుష్టుడు అట్లా మోసగిస్తున్నవాడు కాబట్టి మనం అట్లా మోసపోకుండా ప్రభుత్వట్టు మనం నిలబడాలన్నప్పుడు ఆయన జీవనం పొందుకున్న మనము మనం ఏం చేయాలా లేవాలా లేచిన వాడు పది ఏం చేయాలా చూడండి లేవటం ఏంది నిలబడటమేంది రెండు విషయాలు అర్థం ఉంది ఈరోజు కూడా క్రైస్తవులు లేస్తున్నారు కానీ నిలబడతలేరు చూడండి ఏంది లేవటం అన్నప్పుడు నువ్వు నువ్వు మేల్కొన్నావు నువ్వు లేస్తున్నావు ఇద్దరు మేల్కుంటున్నావు ప్రభువు నేను మేల్కొలుపుతున్నాడు కానీ మేల్కొనవు నీవు ఏం చేయాలా లేచి నిలబడాలా ఆయన కొరకు ఎందుకంటే అనేకులు అంటాడు మన ఎపిసోల పత్రిక మనం చూస్తే వాక్యం నిద్రించున్న నీవు మేల్కొను క్రీస్తుని మీరు ప్రకాశిస్తున్నాడు చూడండి మీరు మేల్కోకుండా ప్రార్థించమన్నాడు ఆ దినమైన ఆ గడియని నీకు తెలియదు కనుక మీరు మెలుకోగలి ప్రార్థించామన్నాడు చూడండి ఎందుకంటే అనేకులు మెలుకు మెలుకుగలిగి లేరు అంట చూడండి ఆయన వచ్చే టైంకి మనం నిద్రపోతే ఏమైనా లాభం ఉంటుందా ఉండదు అందుకే మనం లేచి నిలబడాలా చూడండి మనం ఆ మత్తుల నుంచి మనం బయటకు రావాలా ఇంతకాలం మనం ఏం చేసినంటే ఒకప్పుడు నా జీవితం అట్లా ఉండే ఆచారబద్ధమైన జీవితం ఆదివారం చర్చికి పోయే మతపరంగా జీవించడం ఎప్పుడైతే దేవుని వాకి మనం ఆ మట్ట గుండు అనే ఒక వాక్యాన్ని మనం ఎప్పుడైతే అది నాకు నా హృదయం తాకిందో అప్పటి నుంచి నా జీవితాన్ని మార్చుకున్నాం మనం కూడా వయసు వార్త ప్రకటించాలా ఆదివారం ఆదివారం చేర్చిపోయేది కాదు కాబట్టి దేవుని వాక్యం కూడా మనం చెప్పాలా మన ఇరుగుపరి వారు చెప్పాలా పాత నిబంధనలో ప్రవక్తలు కానీ కృత కృత నిబంధనకు వచ్చేవారికి దేవుడు యాజకుల్లాగా ప్రవక్తల్లాగా సేవకుల్లాగా తయారు చేసుకున్నాడు పేతు రాసిన పత్రికలో మనం చూస్తాం వాక్యం అంటే ఇప్పుడు ఒకరిని స్పెషల్ అని కాదు అందరూ దేవునికి స్పెషలే అందరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అందరూ దేవుని సువార్త ప్రకటించాలా అందరూ దేవుని వాక్యాన్ని ప్రకటించి అందరిని రక్షణ నడిపించాలా చూడండి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చింది కానీ పాత నిబంధన కాలంలో ఆ రీతిగా లేదు కానీ మన ప్రభు ద్వారా ఆ యాజకత్వం మనకి అందరికి అనుగ్రహించబడింది అందరూ ప్రవక్తులే అందరి యాజకులే కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదేది మన జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఆయన కోసం వేసి నిలబడాలా నిలబట్ట లేచి నేను నిలబడాలి కాబట్టి ఎందుకు ఆ రీతిగా ఏచికలు చెప్తాడంటే అందరూ నిలబడుతున్నా కానీ చక్కగా నిలబడతలేరు అంటే ఏజికేల జీవితాన్ని మనకు దేవుడు మాదిరిగా జీపిస్తున్నాడు చూడండి అంత గొప్ప ప్రవక్తని దేవుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు ఒకవేళ ఏచికలు ఏమైనా బలహీత ఉందేమో నువ్వు చక్కగా లేచి నిలబడమని చెప్తే సరిపోతుంది కదా కానీ చక్కగా నిలబడి నేను ఈతో మాట్లాడని ఎందుకన్నానంటే వాళ్ళు చక్కగా లేరనే కదా అర్థం చూడండి కాబట్టి మనతో దేవుడు మాట్లాడాలంటే మనం చక్కగా నిలబడాలా మన జీవితాన్ని చక్క మన జీవితాలను సరి చేసుకోవాలా ఎందుకంటే ఆయన రాకడ తొరుగొంది ఇంకా మనం ఈ లోకంలోనే ఇంకా మతంలోనే జీవిస్తే ఇంకా ఆచార్యబద్ధం జీవిస్తే దేవుడు నీకు ఒక చెప్పిండు ఈ లోకంలో దేవుడు ఎందుకు తీసుకొచ్చినా కూడా నువ్వు చూడండి మీ పిలుపు మీ ఏర్పాటు నిత్యం చేస్తే మరీ జాగ్రత్త పడమన్నాడు చూడండి మన పిలుపు ఏంది మన ఏర్పాటు ఏంది ఎందుకు జాగ్రత్త మరీ విశేషం ఎందుకు జాగ్రత్త పడ అంటే కదా కాబట్టి మనం ఎక్కడున్నాం పోగొట్టుకునే వారిలాగా ఉన్నామా చూడండి ఏ రీతిగా మనం మనం నిలబడగలుగుతున్నాం ప్రభు కొరకు అందుకే ఏజ్కి వెళ్తే దేవుడు ఎందుకు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు నరపుత్రుడ నువ్వు చక్కగా నిలబడు నేను ఈతో మాట్లాడాలని ఎందుకు చక్కగా నిలబడు అంటే అనేకులు నిలబడలేదనే కదా ఆ గ్రంథంలో దేవుడు చూపిస్తాడు ఆ నీకేం కనిపిస్తున్నప్పుడు నాకు మట్టపు గుణం ప్రభు అన్నాడు దర్శన రీతిగా మనం మాట్లాడినప్పుడు ఆయన ఎక్కడున్న గోడ ఉన్నాడు కాబట్టి ఆ మట్టపు దించేసినప్పుడు దేవుడు అక్కడ రెండు గుంపులు విడిపోయేటం చేసి గుంపు గోటి ఎరబాం గుంపు చూడండి కాని అక్కడ గోడ పైన ఎవరున్నారు ఏ ప్రభు ఉన్నాడు దేవుడు ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు మన తండ్రి ఉన్నాడు ఆయన మొట్టభు దించినప్పుడు అవి రెండు విభాగింపబడతాయి కాబట్టి ఆ గోడ మీద నుంచడు గోడ మీద సిరసులాగు కాబట్టి గోడ ఎంత చక్కగా లేకుంటే ఆయన నిలబడగలడు చూడండి కాబట్టి ఆ గోడకు సాదుష్యంగా మనం చక్కగా మనం నిలబడినప్పుడే ఆయన మన పైన మనకి అన్ని మన సంస్థ మనకు చూపిస్తూ ఉంటారు మన ప్రభు కాబట్టి చూడండి ఆయన మనకు శిరస్సులాగా ఉండాలంటే మనం చక్కగా నిలబడినప్పుడు ఆయన మన పైన మనలో ఉండి ఆయన మనకు ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు మన జీవితాన్ని చక్కనైన మార్గంలో సంపూణిన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు చూడండి అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన వాక్యమే మన ధ్యానం పెట్టుకోవాలా అందుకే ఏహెచ్కల్ గ్రంథం ఆ విషయం ధ్యానిస్తుంటే ఎన్నో విషయాలు ఉంటాయి అక్కడ ఆ గ్రంథం చాపబడినప్పుడు మూడో అధ్యాయంలో నువ్వు భక్షించమంటాడు అక్కడ ఎంతో ఏమే రాసి ఉంటాయి అక్కడ అంటే అవన్నీ దేవుడు ఈ లోకం మీదకి ఏం రాబోతుంది ఇష్ట ప్రజలు ఏ రీతిగా వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు వాళ్ళ క్రియలకు తగినట్లు నువ్వో చెప్పు వాళ్ళకి వాళ్ళని ఎంత భయంకరంగా ఆమె తిరుగుబార్త చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రవక్త అది తీసుకొని భక్షించిన తర్వాత అక్కడ చెప్పండి చూస్తారు చూడండి కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఉండాలా ఆ రీతిగా తయారు కావాలనే విషయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అందుకే మన మనసు మన తలంపులని మనం ప్రభు మీదనే మన కేంద్రీకరించుకోవాల కాబట్టి నిన్న ఒక వాక్యం మనం చూసినాం ఒక వాక్యం అని అంటే లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం ఒక వాక్యాన్ని చూసినాం నిన్న ఈ వాక్యం ఎప్పుడు ధ్యానించింది కానీ ఇక్కడ దేవుడు ఈ ఏహెచ్కల్ గ్రంథంకి ఈ వాక్యానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది ఎందుకన్నప్పుడు ఇక్కడ చూడండి పదహారో వచ్చనంలో ఎనిమిదో అర్థం పదహారో వచ్చినంలో ఎవడను దీపస్తంభము ఎవడను దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు ఎవరు కూడా దీపాన్ని ముట్టించి పాత్రలు ఎవరైనా కప్పి పెడతారా ఎవరు కూడా కదా దీపం ఎవరు కూడా పాత్రలో కప్పి పెట్టరు ఎందుకు అన్నప్పుడు మంచము కింద పెట్టరు తర్వాత ఒకటి ఏంది కప్పి తర్వాత మంచ కింద పెట్టరు అంటే రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలా కప్పి పెట్టడం అంటే ఏంది మంచ పెట్టడం అంటే ఏంది కప్పి పెట్టమంటే వెలుగు వెలగకుండా దాన్ని ఆర్పివేసుకోవటం అంతే కదా ఆ పాత్ర ఆ వెలుగుతున్న దాని మీద ఏదైనా కప్పిన అనుకో నువ్వు దాన్ని ఆర్పేసినట్టే కదా ఆర్పేసినట్టే కాబట్టి చూడండి ఆ రీతిగా మంచము పెట్టరు మంచం కింద అంటే దాచిపెట్టుకోవటం ఏదైనా వస్తువులు సామాన్లు మనం ఏం చేస్తామంటే మీకు వచ్చి ఆ మంచం కిందనో అలమరి కిందో పాడేస్తున్నావు కనిపించకుండా మరి ఏందో కనిపించుకోండి కానీ రెండు తప్పే చూడండి ఈరోజు కూడా ఏజ్కి వెళ్తే దేవుడు ఎందుకు ఆ రీతిగా నువ్వు లేచి నిలబడి ఏచికి వెళ్ళు నాకు ఎవరు కనిపించలే కానీ నువ్వు ఒకరే కనిపిస్తున్నావు నువ్వు లేచి చక్కగా నిలబడి నీతో మాట్లాడాలా అన్నప్పుడు ఆయన లేచి నిలబడిందా చూడండి నిలబడేటప్పుడు ఏం చేయాలా కాబట్టి ఆయన నిన్న తినమని చూసినాం ఆయన నీకు వెలుగులాగా నీ మీద ఉన్నాడు నువ్వు చూడము నువ్వు లేచి తేజర్లో అన్నాడు ఎహెచ్కేర్ గ్రంథంలో మనం చూస్తాం వాక్యం కావలి వాడికి నేను పెట్టి అంటారు మళ్ళా ఎంఏ మనం చూస్తాం తర్వాత యశాయా గ్రంథం అరవై అధ్యాయంలో చూస్తాం నువ్వు లేచి తేజర్లో అంటాడు నీ మీద మహిమ ప్రకాశించినది చూడు చుట్టూ కటిక చీకటి జనులను కమ్ముచ్చినది అని వాళ్ళ ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుని వెలుగు దేవుని మహిమ నీ మీద ఆయన నేను మహి ఆయన మహిమని నీకు ఇచ్చిండు ఆయన ఒక మహిమ నీ మీద ప్రకాశిస్తుంది ఆయన ఆయనకు ప్రతిరూపం ఆయన ఒక ఆయన దైవత్వం ఆయన నిత్యశక్తి నీలో ఉండి ఆయన పనిచేయాలని ఆయన ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు నిన్నటి మన నిన్నటిదో మనం చూసినాం నిజమైన వెలుగు అది లోకంలోనికి ప్రతి మనిషిని వెలిగిస్తుందంట అంటే అబద్ధమైన వెలుగులో కూడా ఉంది కాబట్టి ఈ రోజు కూడా అబద్ధమైన వెలుగు ఉంది నిజమైన వెలుగు కూడా ఉంది కాబట్టి నిజమైన వెలుగు మనుషుని వెలిగిస్తుంది అబద్ధమైన వెలుగు మనుషుని చీకట్లోకి నడిపిస్తుంది అది వెలుగులాగా కనిపిస్తూనే ఉంటుంది కానీ తొదుకు అది చీకటికి దారి తీస్తూ ఉంటుంది ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అది నేను నేను ఎక్కడో రాసుకున్న వాక్యం అది చూడండి ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను అది చూస్తాను వాక్యం అది కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఎవరినో దీపం ముట్టించి దీపం ముట్టించి ఏం చేస్తానంట ఏం చేస్తున్నాడు అక్కడ పాత్రలో కప్పివేయడు ఎవరు కూడా కప్పివేయడు మంచం కింద పెట్టరు కానీ లోపలికి వచ్చి వారికి లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవాలని లోపలికి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి వెలుగు ఆ చీకట్లో ఉన్న వాళ్ళు ఏం లోపలికి రావాలా అంటే నీ గృహంలోకి రావాలంటే లోపలికి రావాలంటే వెలుగు ఉండాలా వాళ్ళ చీకట్లో ఉన్నవాడికి చీకట్లో ఏది గృహమో ఏది ఏది అర్థం కాదు కాబట్టి ఆ వెలుగు ఎక్కడైతే వెలుగుతుందో వాడు ఏం చేస్తాడంటే ఆ వెలుగు దగ్గరికి వస్తాడంట ఆ వెలుగు దగ్గరికి రావాలంటే అది కప్పి పెట్టుకుంటే ఏమన్నా లాభం ఉంటుందా ఉండదు అది మంచం కింద దాచుకుంటే లాభం ఉండదు చూడండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ యొక్క దీప స్తంభము దేవుని బిడలకు సాదుష్యంగా కనిపిస్తుంది మనం అర్థం చేసుకోవాలి ఆ రీతిగా మనం ప్రకటన గన్న చూస్తాం రెండు ఒలివ చెట్ల గురించి కాబట్టి ఆ చెట్లు చేస్తుంది దేవుని బిడలకు సాదుష్యం కాబట్టి ఒక దీప స్తంభం దేవుని మందిరంలో ఒక స్తంభం లాగా తయారు చేస్తున్నాడు ఆ వెలుగు ఆయన నీ మీద ఆయన వెలుగు పెట్టిండు నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీపస్తంభం వెలుగుతున్నప్పుడు ఆ వెలుగు దగ్గర పరిగెత్తుకొని వస్తాయి మనుషులు చూడండి ఒక గొప్ప కఠిన చీకటి ఉంది అనుకోండి ఇప్పుడు ఈ లోకమంతా చీకట్లో ఉన్నాం అనుకోండి ఆ టైంలో ఎక్కడన్నా మన కన్ను చూపు మేర ఎక్కడన్నా ఒక వెలుగు కనిపించింది గొప్ప వెలుగు కనిపించింది అనుకో మనం ఏం చేస్తాం అయ్యో ఈ చీకట్లో నేను చెప్పి ఆ వెలుగు దగ్గర పరిగెత్తేనే ఉంటాం మనం పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తే ఉంటాం వెలుగు దగ్గరికి చేరుకుంటాం అట్లాగే అదే ఆ వెలుగు వెలగకపోతే వాడు చీకట్లోనే ఉంటాడు కాబట్టి ఈ రోజు కూడా అదే జరుగుతుంది ఎందుకు ఏచికెళ్తే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పాపం చేసి ఇస్రాయల్ ప్రజలు చీకట్లో వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయిస్తాం అనుకున్నారు దేవునికే బోధలు అనుకున్నారు దేవుణ్ణి మయంపరుస్తాం అనుకున్నారు దేవునికి ఆ రీతి చేస్తానుకున్నారు కానీ దేవుడు చూస్తున్న ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందంటాడు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ బట్టి నేర్చుకున్నాయి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళ హృదయపూర్వకంగా చేసిన భయభక్తులు కాదు అని హెచ్చరిస్తున్న వాక్యం ఐశయ ప్రవక్త ద్వారా చూడండి ఈ రోజు ఆ రీతి కాబట్టి దేవుడు ఆయన లేపాల్సి వచ్చింది నిలబడాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు కూడా అదే రీతి జరుగుతున్నప్పుడు మనం కూడా ఆయనకు ప్రతినిధి కొన్న మనం ఆయన రక్షించుకున్న మనమంతా కూడా ఆయన దేవుని బిడలాగా మనం లేచేసి ఆయన కొరకు మనం నిలబడాలా మన జీవం ఉంది కాబట్టి మనం నిలబడ కొరకు లేవాలా అందుకే దావిత్ర్రాజు అంటాడు దుష్టులకు వ్యతిరేకంగా నా పక్షం ఎవరు లేచి నువ్వు ఎవడ నిలబడునని ఉంది అక్కడ అక్కడ కూడా రెండు విషయాలు చెప్పి నిలబడటం లేయటం నిలబడటము కాబట్ లేవటం నిలబడటం చూడండి లేవటం వేరే నిలబడటం వేరు నువ్వు లేచినావు నిద్దరు మేలుకొని లేచినావు నిద్ర లేచినావు కానీ ఇప్పుడు నువ్వేం చేయాలా లేచినా నిలబడాలా చూడండి కాబట్టి మనం లేచినే కానీ నిలబడతలేము అందుకే ప్రభు ఆ రీతిగా హెచ్చరిస్తున్నాడు ఇస్తల ప్రజల్ని కాబట్టి మనం ఏహేచ్కెళ్ళాగా ఏ రీతిగా ఏజ్కెళ్ళు లేచి నిలబడటో ప్రభు కొరకు దేవుడు మాట్లాడండి ఆయన ఆత్మ వచ్చి చూడండి దేవుని ఆత్మ అభిషేకం మనం పొందుకొని ఆయన అభిషేకం మనం పొందుకోవాలి పరిశుధాత్మ అభిషేకం మనం మనలో లేకుంటే మనం ఈ సత్యం గ్రహించలేం ఆయన ఆత్మీయన లోతులకు మనం పోలేం ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే దేవుని ఆత్మ దేవుని అభిషేకం లేకపోతే నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేవు దేవుని వాక్యాన్ని దేవుని స్వరం నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలోనూ వాడు వివేచించడంట చూడండి ప్రకృతి సంబంధంగా మనం జీవిస్తే ఈ లోకంలో మను జీవించడం మాత్రమే పేరు మాత్రం జీవిస్తే ప్రకృతి సంబంధంగా జీవిస్తే ఈ ప్రకృతికి లోబడి మనం జీవిస్తే మనము ఆత్మ సంగతుల్లో మనం వివేచించలేము కాబట్టి ఇది అంతా జరుగుతుంది కాబట్టి ఆత్మీయమైన విధానాల నువ్వు తెలుసుకోవాలంటే కబ దేవుని ఆత్మ నీళ్ళు ఉండాల దేవుని ఆత్మ మనం లేకపోతే ఏమవుతుందంటే మనం మోసపోయే అవకాశం కూడా ఏ రీతి పరిశుదాత్మ మీదకి వచ్చి మీరు సర్వసత్యంలోకి పోతారు ఫస్ట్ ఏం చెప్తున్నా కూడా శక్తి పొందుతున్నది తర్వాత సర్వసత్యంలోకి పోతున్నారు కాబట్టి సర్వసత్యం ఏంది మనం తెలియాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ సాయం అవసరం అని వాక్యం చెప్తుంది కాబట్టి ఈరోజు ఎవరు కూడా పరిశుధాత్మకు ప్రాధాన్యత ఇవ్వరు ఎంతగానో పరిచయం చేస్తూ ఉంటుంది మనం ఎన్నో ప్రాంతాల్లో ఎంతగానో మనం దేవునికి ఆయన చెప్పిన అన్నీ చేస్తూ ఉండదు కానీ చివరికి వచ్చే వారికి చూడండి దేవుని ఆత్మ ఇన్ని చేస్తున్నా నీవు ఆయన ఆత్మతో నువ్వు నీ ఆత్మ ఆయన ఆత్మతో కలిసిపోతే ఎంత గొప్ప పవర్ నీలోకి వస్తుంది నువ్వు విశేషమైన దేవుని యొక్క సత్యాన్ని నువ్వు ప్రకటించగలవు అనేకులకి మా మన సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు కాబట్టి పరిశుధాత్మ అభిషేకంలో మనం ఎంత పరిచయం చేసినా కానీ కార్యం జరగదు చూడండి అందుకే సత్యం మనకు ముఖ్యంగా చూడండి సత్యం మీలోనికి వచ్చినప్పుడు నువ్వు స్వతంత్రలుగా తయారవుతూ సత్యమే మనలో లేకుంటే మనం ఎట్లా స్వతంత్రంగా ఉంటాం అనుకుంటే నేను స్వతంత్రంగా ఉన్నాను నాకు అంత బాగానే ఉంది అనుకుంటాం కానీ వాక్యం ఏం చెప్తుంది ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి అక్కడ స్వాతంత్రం ఉంటుందంట కాబట్టి ఆత్మ లేకపోతే స్వాతంత్రం లేనట్టే కదా ఆ వాక్యం ప్రకారంగా కాబట్టి ఈ రోజు కూడా చాలా మంది అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు కానీ పరిశుధాత్మ అభిషేకానికి ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి పరిశుధాత్మ అభిషేకం మనం లేకపోతే ఎందుకు ఈ విషయం దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నప్పుడు ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు ఆత్మీయమైన జీవితంలో మనం ముందుకు కొనసాగాలంటే ఆయన కొరకు సంపూర్ణ నిలబడి ఆయన ప్రతినిధిగా ఈశ్ప్రభు లోకలు మనం పెట్టి ఆయన యొక్క ప్రణాళిక ఆయన చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా నువ్వు గ్రహించాలంటే లోతు ఆ వెడల్పు ఆ యొక్క ఆత్మీయుల పోవాలంటే నువ్వు దేవుని అభిషేకం నీకు ఎంతో అవసరం నువ్వు అడగాల ప్రభు చూడండి మనం ఎందుకు అడుగుతాం కదా అడుగుడు మీకు ఇవ్వండి మనం అడుగుతూ ఉంటాం కదా కానీ మనం ఏదేదో అడుగుతూ ఉంటాం కానీ కొరకు అడగమనని లోక తు వార్త మనం చూస్తాం అక్కడ మా అత్తయ్య తు అధ్యాయం ఏడు అధ్యాయం చెప్తారు కానీ అలాంటి మతేసు వార్త కంటే ముందు రాసింది ఏంది లోకాసు వార్త యాక్చువల్లీ ఫస్ట్ ఆరంభం ఈ లోకాసువార్త నుంచి కనిపిస్తుంది మన కానీ మతేసు వార్త మనకు అనిపిస్తుంది కానీ లోకాసువార్త నుంచి ఆరంభం అవుతుంది అడ్జకరయ ఎలిజబెత్ గురించి అక్కడ స్టార్టింగ్ ఆరంభం అవుతుంది అక్కడ చూడండి కాబట్టి మత లోకాసువార్తలు ఉంది పదకొండో అధ్యయంలో పరిశుధాత్మని అడుగు వారికి ధారాళంగా ఇస్తానని కాబట్టి మిగతావి కూడా మనకి ఇస్తాడు దేవుడు మనం ఏదైతే అది ఇస్తున్నాడు ఈరోజు జాబ్ ఇస్తున్నాడు మనకి అన్ని ఇస్తున్నాడు కానీ పరిశుధాత్మక కోరిక నువ్వు ఎందుకు పరిశుధాత్మక కోరిక నువ్వు ఆయన సత్యంలోని ఆరాధించాలి కదా ఆత్మ లేని వాడిని అవాదా కాదన్నాడు ఆ తల్లిని ఆరాధించే తల్లి ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోని సత్యంతోనే ఆరాధించాలని బైబుల్ చెప్తున్నప్పుడు నువ్వు ఆత్మతోని సత్యంతో ఆరాధిస్తున్నావా మనం పరిశీలించుకోవాలి కదా మన జీవితాలని అందరూ పరిశీలించుకోవాలా ఈ వాక్యము రెండంచడగం చెప్పేటోళ్ళకు వర్తిస్తుంది వినటోళ్ళు కూడా వర్తిస్తుంది చూడండి దేవుని వాక్యం మన హృదయంలోకి వచ్చినప్పుడే మనకు మార్పు జంత ఉంటాం ఆయన వాక్యానికి మనం చోటు ఆయన తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు నీ హృదయం దడుతున్నాడు నీ హృదయమైన తలుపుని దడుతున్నాడు చాలా మంది క్రైస్తులు తలుపు దగ్గర వాక్యం పెట్టుకుంటాడు కానీ మన గృహాలకు వాక్యాలు పెట్టుకుంటూ మంచిదే కానీ ఆక్యమైన గృహం నీ హృదయమైన సంగతి నువ్వు మర్చిపోయినావు హృదయం తలుపు తీస్తున్నావా నీ హృదయంలో తలుపు తీస్తే ఆయన నీ హృదయంలోకి వచ్చి నీతో బస చేస్తాడు నీతో మాట్లాడుతుంటాడు నీతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు కానీ మన హృదయం తిరగపోకుండా నువ్వు ఎంత పాటలు ఎంత వర్షి చేసినా కానీ ఎంత నువ్వు ఎన్నో చేసినా కానీ దేవుడు నీ హృదయంలో రాకపోతే ఆయన ఆత్మ నీలో లేకపోతే మన ప్రయాసం వ్యర్థమైపోతుంది తెలియకుండానే ఇది చాలా బాధకరం కాబట్టి మన విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎందుకు ఈ రోజు కూడా మనం ఎంతో దేవుని అభిషేకం పొందుకున్న దేవుని శక్తి పొందుకున్న పొందుకొని మనం ఏం చేస్తుందంటే అది కప్పేస్తున్నాం ఆ వెలుగుని వెలగకుండా కప్పేస్తున్నాం అది కప్పియటం ఏమవుతుంది చీకటి అయిపోతుంది చూడండి ఒకటి నీలో చీకటైపోతుంది చూడండి నీలో వెలుగు వెలుగుతుంది ఇప్పుడు నాలో వెలుగు వెలుగుతుందనుకు నాలో ఒక వెలుగు ఉంది నా వెలుగు నేను ఆర్పించుకుంటే ఒకటి రెండు విధాలు నష్టం ఒకటి ఏంటంటే ఒకటి నీకు నువ్వు చీకట్లో పడిపోతున్నావు ఇంకోటి నీకు వెలుగు వెళ్ళగకపోతే ఇంకోటి ఏంటంటే నీ ద్వారా దేవుడు అనేకుల్ని ఆ చీకట్లో నుంచి దాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి ఆయన ప్రణాళిక నీ ద్వారా పెట్టిన ఆ ప్రణాళిక కూడా అది నిష్ఫలమైపోతుంది చూడండి అందుకే దేవుని బిడ్డలకు డబల్ శిక్ష అనే వాక్యం ఉంది యాక్పరేషన్ పత్రం చూస్తాం మీరు మీలో అనేకులు బోధకులుగా ఉండకూడంటాడు చూడండి ఆ వాక్యం యాప్ అనికొస్తుంది చూడండి ఎంత డబల్ శిక్ష ఉంటుంది మనకి అందుకే మనం మన వెలుగుని మనం ఆర్పేసుకోవద్దు చూడండి కాబట్టి దీపస్తంభమైన మనం పెట్టాలా వెలుగించినకు అందరికి లోపలికి దేవుని సైన్లోకి వాళ్ళకి మనం వెలుగులా ఉన్నప్పుడు ఈ లోకమంతా కటిక చీకట్లో ఉంది అక్కడ ఉంది యశ్ గారిని అరవై దేని చూడము చుట్టూ చూడము వీళ్ళంతా దీనిలంతా నీ మీద నీ దగ్గర కూడి వస్తున్నారు వాళ్ళంతా నీ దగ్గరికి వస్తున్నారు నీ వెలుగు నీ మహి ఆయన మహిమ దగ్గరికి వస్తున్నారు ఆయన మహిమ నీలో పెట్టిండు దేవుడు ఆయన వెలుగు నీలో పెట్టిండు ఆయన వెలుగు దగ్గరికి వీళ్ళంతా కూడుకొని వస్తున్నారు వాళ్ళందరినీ ఆభరణలాగా ధరించుకుంటూ ఉన్నారు అంటే ఏసు ప్రభులు వాళ్ళు ధరింపబడతారు నీ ద్వారా అని ఆ వాక్యం ఆ ప్రవచనం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ వెలుగు ఎందుకు వెలగాల చూడండి వెలుగు ఎందుకు వెలగాలన్నప్పుడు చూలుగు వెలగపోతే చీకటి అయిపోతుంటాయి కాబట్టి ఎందుకు దేవుడు ఆ రీతిగా మనం చెప్పినప్పుడు ఇంకొక వాక్యం మనం ముగిస్తాం చూడండి ఎవడను దీపము ముట్టించి పాత్రలు కప్పేడు చూడండి ప్రకృతి సమయం మనం చూసినప్పుడు ఎవరన్నా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం చీకటి అయిపోయింది చీకటి అయిపోయింది సాయంత్రం అయిపోయింది అప్పుడు మనం ఏం చేస్తాం లైట్స్ వేస్తాం లైట్ వేస్తాం ఎందుకు వేస్తాము ఆ చీకట్లో ఉండాలంటే టైం అయిపోయింది కదా వెలుగు పొగలంతా వెలుగు ఉంది సాయంత్రం వచ్చేది చీకటి ఉంది చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా పగలు ఏంది చీకటి ఏంది పగలు ఏంది చీకటి ఏంది పగలు పగలకు బోధిస్తుందంట చీకటి చీకటికి బోధిస్తుందంట ఉంది వాక్యం ప్రవచిస్తున్నది ఇక్కడ చూడండి పగల సాయంత్రం అయ్యేసరికి ఈ ప్రకృతి సమయంగా ఆ వెలుగు వెలుగులో ఉన్న ఎక్కడెక్కడో మనం జీవిస్తున్న ఉద్యోగాలు అన్ని చేసుకుంటాం మనం అంతా కానీ సాయంత్రం వచ్చే వరకు మనకి ఎందుకు వెలుగు కావాలా చీకట్లో ఉండొచ్చు కదా కానీ అటు ఉండవు మనం కదా మాకు వెలుగే కావాలన్న చూడండి తెలియని తెలియకుండానే ప్రతి చీకట్లో ఉండలేకపోతే ఆత్మీయమైన జీవితం నీ ఆత్మ నీవు చీకట్లో నువ్వు మర్చిపోయి నీకు వెలుగు కావాలన్న సంగతి నువ్వు ఎంత భయంకరైనా ఎలాంటి భయంకరమైన జీవితంలో మనం ఉన్న ఉన్నట్టు అందుకే మనం అర్థం చేసుకోవాలా ప్రతి కాబట్టి నేను చీకట్లో ఉన్నానా ప్రభా నేను వెలుగులో ఉన్నానా చూడండి కాబట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి ఆయన వెలుగు నిజమైన వెలుగు ఈ లోకంలో అది వస్తూ మత్తి మనుషులు వెలిగిస్తుంది మనం యోహాన్సు వార్త మొదటి అద్దెలు మనం చూస్తాం కదా కాబట్టి ఆ నిజమైన వెలుగును ధరించుకుని నీవు అనేక జీవితాలు వెలిగించాలా ఏ రీతిగా ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఇబ్రాహీంపట్నంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం అని తెలిసి మల్లెపల్లి రూట్లో ఉంటుంది ఇబ్రాహీంపట్నంలో ఆ ఇబ్రాహీంపట్నంలో మా అమ్మ నాన్న ఇటుకలు తయారు చేసేవాళ్ళు ఇటుకలు తయారు చేసేటప్పుడు నన్ను చదువుకోమంటే నేను చదువుకోలే కొట్టినరు బాగానే చదువుకోలే అందరం మాట్లేని వచ్చేసిన హైదరాబాద్ ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేశారు మట్టి పని తీసుకెళ్ళారు అమ్మాయి ఇటుకలు వచ్చి తయారు చేసేదానికి తీసుకెళ్తే ఆ టై అది భయం కన్నా చలికాలం ఆ టైంలో ఆ ఏమైంది పొద్దున్నే నాలుగే ఆ పొద్దున్న మనం చూస్తాం కదా ఏకు చుక్కలు మూడు చుక్కలు వస్తాయి ఏమంటారు దాన్ని అంటే వేకువ చుక్క అంటారు కదా ఆ వేకువ చుక్క చుక్క పడిచినప్పుడు లేస్తారు అన్నట్టు ఎప్పుడు లేస్తారో ఏ టైము మనకు తెలియదు ఆ టైంలో లేసి ఆ పాతి దగ్గరకు పోయి ఆ మట్టి మొత్తం తెల్లరకాల మట్టి మొత్తం వేసి ఇటుకలు తయారు చేస్తారు కానీ ఆటి ఇటుకలు తయారు చేసినప్పుడు ఆ చలికి భరించేవాడిని కదా నేనైతే చిన్నవాడిని అయినా కానీ మొండి తిరిగి నేను చదువుకొని నేను మొండికేసి ఉన్నాను వీళ్ళు మళ్ళీ చెప్పి బాగా పని చేయించి అయినా కానీ అటు చేసుకుని ఉండే కానీ అక్కడ ఒక ఆశ్చర్యకర విషయం నాకు ఏం కనిపించిందంటే ఆ ఇటుకలు తయారు చేసిన తర్వాత అవన్నీ జమ చేస్తారు బట్టిలాగా తయారు చేస్తారు ఊరి చివరు ఉంటుంది మన ఎక్కడ రాజుల రాజుల గ్రామారం రాజుల రామారం ఆ హైదరాబాద్ లోని కుక్కర్పల్లి సైడ్ ఉంటుంది అక్కడ ఇటుకలు తయారు చేసి మేడ్చెల్లంతా ఉంటే ఇటుక కుప్ప ఇటుకో బట్టీలు వాటిని ఆ బట్టీలు ఏం చేస్తారంటే ఇటుకలు తయారు చేసిన తర్వాత అవన్నీ తీసుకుపోయి మొత్తం జమ చేస్తారు అవి జమ చేసేటప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ లేయర్స్గా బొగ్గు ఈ చవకట్లు ఒక ఆ కట్టెలు రకరకాలుగా ప్రతి లేయర్స్కి ఎట్లా పేర్చుకుంటూ పేర్చుకుంటూ పేర్చుకుంటూ పోయి మొత్తంలో ఒక లైన్గా మనం పైన సన్న కిందకు వచ్చి డౌన్ కలిసి కింద వేసుకుంటూ పైకి పోయి సన్నగా అవుతుంది అన్నట్టు అట్లా పేరుస్తారు బట్టీలు బట్టీలు వేసిన దాని చుట్టూ పొయ్యిలు ఉంటాయి దాని చుట్టూ పొయ్యిలో ఉంటాయి చుట్టూ పొయ్యిలు ఉన్నప్పుడు ఆ పొయ్యిలో ఏం జరుగుతుందంటే అంత రెడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పొయ్యిల్లో ఇంగలం అంటారు కదా నిప్పు అంటారు వాళ్ళు ఇంగలం అంటారు నిప్పు ఆ నిప్పు ఏం చేస్తారంటే ఒక కాగడ తీసుకుంటారు ఒక కాగడ తీసుకొని దానికి మంచిగా కాటన్ బట్టి కిరోశిని పోసి తెలుసు కదా మాకు దివిటీ అంటారు భాషలో చెప్పండి ఆ దివిటీ తీసుకొని ఏం చేస్తాడే కాగడ తీసుకొని అలా కిరోసిని పోసి వెలిగిచ్చి ఏం చేస్తాడంటే ఈ ఒక ఒక పొయ్యికి ముట్టిస్తాడు అన్ని లయ్యే ఓని వందల పొయ్యిలు ఉంటాయి చుట్టూ రౌండ్ అప్ మొత్తం పెద్ద పెద్ద బట్టీలు ఉంటాయి ఆడ నేను చూసినా కవరు చెప్తున్నా ఆ పొయ్యిలు ఒకదానికి ఒకదానికి ముట్టించుకుంటూ పోతూ దాని చుట్టు తిరుగుతుడు ఒక దివిటి తీసుకొని ఏం చేస్తానంటే అన్నిటికి ముట్టించుకుంటా ముట్టించుకుంటా ముట్టించుకుంటూ పోయితే అన్ని పొయ్యి ఎలుగుతూ ఉంటాయి చూడండి చూడండి ఒకటే దివిటి ఆ దివిటి ఏం చేస్తానంటే అది మొత్తం ఏం చేస్తుంది ఆ ఇటుకలు మొత్తం పచ్చి ఇటుకలు అవన్నీ ఇటుకలు పచ్చిగుంటాయి మట్టితో తయారు కదా ఫస్ట్ మట్టి పచ్చిగుంటాయి పచ్చిగున్నప్పుడు ఏం చేస్తానంటే ఆ పచ్చి ఇటుకల్ని కాలిస్తేనే అవి గట్టిగా తయారవుతాయనట్టు ఇప్పుడు పచ్చి ఇటుకల మీద మనం నీళ్ళు కొట్టినామనుకో ఇప్పుడు నీళ్ళు మనం ఇటుకలో కట్టేటప్పుడు నేను మేస్త్రి పనిచేస్తాయి కాబట్టి నాకు తెలుసు బాగా ఇటుకలు పనిచేసేటప్పుడు నేను ఈ వా ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను ఇందులో ఒక ఆత్మీయ సత్యం నాకు దేవుడు చెప్పించింది కాబట్టి నేను చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా మనం చెప్పం ఎందుకంటే వాక్యం మనం అర్థం చేసేటప్పుడు అది ఏ కాంటెక్స్ట్ లో మనం అది అర్థం చేసుకొని దాని విషయంలో మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఇటుకలో నీళ్ళు పోసినప్పుడు పచ్చి కొన్నప్పుడు అవి నీళ్లు పోస్తే నానిపోతాయి ఇటుకలు తీసినప్పుడు ఆ బట్టి కాలక ముందు ఏమైందంటే వర్షం పడి దానికి మొత్తం కరిగిపోయి నానిపోతాయి చూడండి కాబట్టి వాళ్ళు ఏం చేస్తే ఇటుకలు మొత్తం బట్టీలు పెట్టి నిప్పు పెట్టినప్పుడు మొత్తం కాలకుంటూ అది కాలి కాలి కొన్ని ఇన్ని రోజులు అని దానికి టైం ఉంటుంది అన్ని రోజులు మొత్తం బాగా కాలిపోయినప్పుడు ఏం చేస్తుంటే అప్పుడు ఎర్రగా తయారైతే ఇటుకలు చూడండి ఒక ఇటుక ఒక దివిటి అన్ని వందల పొయ్యి ముట్టించినప్పుడు అన్ని కొన్ని వందల వేల లక్షల ఇటుకలు మొత్తం కాల్చబడుతున్నాయి అంటే పచ్చిదనం అంటే ఒక విధంగా అనలాంటి మనం ఏం నేర్చుకున్నామంటే శారీరకమైన జీవితము ఆత్మీయంగా జీవితంగా మా మారాలంటే నువ్వు కాల్చవేయబడాలా బలిపీఠము మీద బలి పశువు ఆ అది దహించబడితేనే సువాసనలాగా ప్రభు సందిపోతుంది కాబట్టి అది కాల్చబడినప్పుడు చూడండి ఒక దివిటి కొన్ని లక్షల ఇటుకల్ని అది కాల్చివేస్తుంది అంటే మండిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే కాబట్టి ఆ రీతి మండించినప్పుడు అవన్నీ మండినప్పుడు తర్వాత ఏమైతే మొత్తం కొన్ని ఇటుకలు ఏం చేస్తాయంటే కొన్ని కాలం కొన్ని నల్లగా తెల్లగా మనం ఇటుక లోడ్లో కనిపిస్తుంటే ఒకడొక అక్కడక్కడ ఒకడొకటి వస్తూ ఉంటుంది లోడ్లు అవి సరిగాలవు అవి నీళ్ళు కీరింగ్ కొట్టేప్పుడు అంటే ఆ నీళ్ళు తగిలినప్పుడు మొత్తం నానిపోతాయి కీరింగ్ కదా గోడలకి కొట్టేటప్పుడు మొత్తం నానిపోతుంది ఎందుకంటే అది సరిగా గాలి ఇంకా అది పచ్చిగానే ఉంది అంటే అవి మొత్తం కరిగిపోయి అది పనికి రాకుండా పోతుంది అన్నట్టు చూడండి కాబట్టి నాకు బాగా అర్థమైంది అంటే ఒక దివిటి ఇంత కొని కొన్ని మొత్తాన్ని పోయి వెలిగిస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా చూడండి ఒక వెలుగు ఒక దీపస్తంభం వెలుగుతూ ఉంటే కొన్ని ఎన్నో ఆ వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని వెలుగు ఆ వెలుగు గ్రహించినప్పుడు వాళ్ళు కొన్ని వందల వెలుగులాగా తయారైపోయి అనేక జీవితాలు వెలిగిస్తూ ఉంటాయి చూడండి ఆ ఒక్కడి గురించే దేవుడు ప్రా ప్రాణించిన బైబుల్ అంతట్లో ఒక్కడి గురించి ఎక్కువ ప్రానంధ్యచ్చి మనం చూస్తూ ఒక్కడి గురించి తప్పిపోయిన కుమారు ఒక గొర్రె గురించి ఆ తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టుకోండి ఎందుకంటే ఆ ఒక్క గొరి చాలా ముఖ్యమైంది అన్ని ముఖ్య మిగతాయి కూడా ముఖ్యమే కానీ ఆ ఒక్క గొర్రె పోతే కొన్ని కొన్ని వందల గొర్రెలు కాపాడుతుందని చెప్పి ఆ ఒక్క గొర్రెను విడిచిపెట్టలేయన చూడండి మిగతాయి కూడా ఉన్నాయి కానీ ఒక్కడు ఒక్కడు కూడా లేడు నా పక్షంగా ఈ లోకాల్లో నాశనం కాబోతుంది దాన్ని సరి చేసే ఒక్కరుగో లేరని ఏ మన ఏహెచ్కేల్ గంధలో చూస్తాం ఇరవై ఐదు వచనంలో ప్రభు చూస్తాడు ప్రభు మనకు చూపిస్తాడు వాక్యం కాబట్టి అట్లనే ఎందుకు ఆ రీతిగా దేవుడు ఆ రీతి పెట్టినప్పుడు మనం కూడా ఆత్మీయ జీవితంలో కూడా మనం ఇంకా ఆ రీతిగానే మనం కాల్చబడకపోతే అంటే మనం సంపూర్ణంగా ప్రభు కొరకు మనం నిలబడ ఇంకా పాప పాత జీవితం లాగా మనం ఉంటే కాదు అనే విషయం మనకు తయారు చేస్తున్నాడు మనము ఒక మంచి పాత్రగా మనం తయారు కావాలా కాబట్టి ఒక పాత్రగా తయారైనప్పుడే మనం ప్రభు కొరకు ఈ లోకంలో ఆయన ప్రతినిధులుగా మనం నిలబడలే చూడండి కుమ్మరి ఒక మట్టిని తయారు చేసినప్పుడు మట్టి తీసుకొస్తాడు తీసుకొచ్చి ఏం చేస్తాడు ఒక మంచి పాత్ర తయారు చేస్తాడు అక్కడ కూడా సేమ్ ఇట్లానే కనిపిస్తుంది ఆ పాత్ర తయారు మంచి మంచి పాత్రలుగా తయారు చేస్తారు చేసేవన్నీ పక్కన పెట్టినాక మీరు తెలుసా ఆ కుమ్మరి ఆ పాత్రలకు ఎండబెడతాడు ఫస్ట్ ఫస్ట్ ఎండిన తర్వాత అవన్నీ పచ్చితనంతో పోయి గట్టి పడుతుంది అవి తీసుకు ఏం చేస్తాడంటే ఒక పెద్ద గుంతలాగా తీసి దాంట్లో ఒరిగడ్డి ఒరి పొట్టు అవన్నీ వేసేసి కుండలు మీద ఒకటి బాగా పెట్టి కింద మొత్తం మంట పెడతారు ఆ వేడికి ఆ పొగకి మొత్తం ఏం చేస్తాడు మొత్తం కాలిపోతాయి మొత్తం కుండలన్నీ కాలతాయి కాలు ఎర్రగా మంచిగా మంచిగా తయారవుతూ ఉంటాయి అన్నట్టు అప్పుడు చేయి పెట్టుకుంటే టంగ్ టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది అన్నట్టు అప్పుడు ఏమైంది అంటే ఎన్ని నీళ్లు పోసినా కూడా కొండ గట్టిగా అయిపోద్ది అది కాల్చబడినప్పుడే గట్టిగా అయిపోద్ది కానీ కొన్ని కొండలు ఏం చేస్తాయంటే సరిగ్గా కాలవు వాటికి మంట సరిగ్గా అంటకను మరి ఎందుకో కాలవు కొన్ని కాలు అట్లాంటి కొంచెం సగం గాలి సగం గాలిని కొండలు ఏం చేస్తాడంటే పక్కన పెట్టేస్తారు అంటే వాటికి వేస్ట్ అన్నట్టు వాటి ఏదో కొన్ని పనికి కానీ వాటి కోసం వాడుకుంటావు కానీ మంచి కొండలు ఏం చేస్తారంటే ఆ కొమ్మరి అప్పుడు ఏం చేస్తాను వాటిని మొత్తం జమ చేసేసి అప్పుడు విలువ మంచి రేటుకి విలువల రేటుకి వాటికి అమ్ముతాడు అంటే వాటి కొన్న విలువను బట్టి అది ఎంత మంచిగా తయారైతే అంత విలువ ఉంటుంది అన్నాడు దానికి చూడండి ఆత్మీయ జీవితం కూడా మన కాల్చబడకపోతే మన సంపూర్ణంగా మనము దేవునికి ప్రతినిధిగా మనం ఉండాలంటే ఈ శ్రమలు కూడా మనకు అన్ని శ్రమలకు సాదృష్టం అన్నీ కదా ఆ కుమ్మరి దాన్ని ఇటు ఇట ఒత్తుతాడు దాన్ని అట్ట అది చాలా కష్టపడుతుంది ఆ పాత్ర తయారు కావాలంటే ఆయనకు కష్టమే ఆ పాత్ర కూడా కష్టమే ఉంటుంది కాబట్టి అది మళ్ళీ అగ్నిలో అగ్నిలోకి పోవాల అంటే ప్రతి విశ్వాసి మంచి పాత్రగా ఘనమైన పాత్రగా యజమాన చేతిలో వాడబడాలంటే అగ్నిగుండ పోతామంటే శ్రమలు ఉంటాయి పత్తి శ్రమలు కానీ ఎందుకు ప్రభు కొరకు నిలబడలేకపోతున్నారు అన్నప్పుడు ఇది కారణం ఈ శ్రమలు మాకొద్దు మాకు కాల్చబడే జీవితం మాకొద్దు మా హృదయం ఎప్పుడు కూడా మండొద్దు నిమ్మలంగా ఉండాలా మా హృదయం హాట్గా అవద్దు అని ఆదరణకరంగా ఆచారబద్ధం జీవిస్తే నువ్వు అట్లనే ఉండిపోతావు ఆ మట్టి కొండలాగా ఉండిపోతావు కాబట్టి మనం కాల్చబడిన కొండ మంచి పాత్రగా అది కాల్చబడినప్పుడే యజమానికి ఇంపని సువాసనలాగా మన మనం మన జీవితం అది నీకు ఒక విలువ మన జీవితానికి ఒక విలువ ఉంటుంది ఆ ఒక పాత్రను తీసుకొని ఆ యజమానుడు మంచి పని వాడుకుంటాడు ఆ రీతిగానే ఏహెచ్కేలో పాత నిబంధనలో ఎవరు ఆ రీతికి లేకపోతే ప్రవక్తలు ఏర్పరచుకున్నారు ఈ కొత్త నిబంధన కాలంలో ప్రభు ఆయన ఎంతో గొప్ప దేవుడు కదా ఆ ధన్యత ఒక ఒక మనిషికి దానికి కాకుండా అందరికి సంకల్పించిండు ఆయన మరణం ద్వారా అందరిని యాజికలుగా చేసిండు దేవి యాజకత్వం కొట్టివేయబడింది మన ప్రభువే వెలికి సిద్ధి ఒక అందరి యాచిక లాగా తయారవుళ్ళు చూడండి ఆ కాలంలో ఒక ప్రవక్త ఒక దేశానికి ప్రవక్తలాగా ఆయన ఎంత కష్టపడేటోళ్ళు కానీ అప్పటికి ఎంతో మంది దేశాలు ప్రవచించేటోళ్ళు ఒక్కరే కానీ ఈ కాలంలో అందరూ దేవుడు ప్రవక్తలాగా చేసుకుంటే ఇంత కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు దేవుని బిడ్డలు వీళ్ళంతా ఆ రీతిగా పనిచేస్తే ఆ రీతిగా దేవుని వాక్యం ప్రకటిస్తే ఈ దేశం ఎప్పుడో రక్షణ పొందేది కానీ ఆ రీతిగా అందరూ లేస్తున్నా కానీ నిలబడలేకపోతున్నారు ఎందుకన్నప్పుడు ఈ వాక్యమే దానికి నిదర్శనం చూడండి ఇంకొక వాక్యం నేను చూసి నేను ముగించేస్తాను వీలైతే తర్వాత అవకాశం ఉన్నప్పుడు ఆ పోస్తుల కార్యంలో ఇరవై ఆరోగ్యం పద్దెనిమిది వచ్చిన ఒక వాక్యం చూసి ముగించేస్తాను వారు చీకట్లో నుండి వెలుగులోనికి అంటే వారు ఎవరింటే ఎవరో గొప్ప జన సమహం దేవుని బిడలు సాధ్యం ఆయన సృష్టి సర్వ సృష్టికి సాధ్యం వారు చీకట్ల నుండి వెలుగులోనికి సాతాను అధికారంలోకి అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి చూడండి ఒకటేంది వాళ్ళ చీకట్ల నుంచి వెలుగులోకి రావాలా ఇంకొకటి ఏంటంటే వెలుగులోకి వచ్చినాక సాతాను అధికారం నుండి అంటే అక్కడ ఏం చెప్తున్న వెలుగులోకి వచ్చినా కూడా వాడు సైతాను బంధకాలు ఉన్నారు వెలుగును చూసినా కానీ బంధకాలు ఉన్నారు కాబట్టి అట్లా కాదు దేవుని వైపు జరగాలంట హలలుయా ఆయన వైపుకు తిరగాల తిరగటం అని నిలబట్టమే లేవటం కాదు నిలబట్టం తిరగటం అంటే లేవటం వేరే నిలబట్టం వేరే మనం లేస్తున్న నిలబడతలేమన్నట్టు కాబట్టి దేవుని వైపు తిరిగి నా అందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారి స్వాధ్యమును పొందినట్లు అందరికీ ఆయన స్వాధ్యంలో పాలు పొందాలా అందరూ పాపక్షమాపణ పొందాలా విశ్వాసం పెట్టి పాపక్షమాపణ పొంది పరిశుద్ధత పరిశుద్ధ పరచబడి వారిలో అంటే పరిశుద్ధుల్లో ఉండాలి అందరూ పరిశుద్ధంగా తయారు కావాలా అందరూ ప్రభు మార్గంలోకి రావాలనేది దేవుని యొక్క ఆసక్తి ఆయన ఆకాంక్ష ఆయన యొక్క కానీ స్వాధ్యం పొందినట్లు వారి కనులను తెరచుటకాయ అంటే వారి కనులు ముయబడ్డాయి వారి కనులు ముయబడ్డాయి వారి కన్నులు ముయబడ్డాయి వారి కనులు తెరచుటకాయ నేను నిన్ను నేను నిన్ను వారి ఎద్దకు పంపిదనని చెప్పాను చూడండి ఏహెచ్కెళ్తూ కూడా అదే రీతిగా ప్రభు చెప్తున్నారు అపోసిన పౌలు తన జీవితం కూడా ఆ రీతిగా ఉంది ఆయన పొరలు ఎప్పుడైతే అవి విప్పబడ్డాయో అప్పుడు ఆయన సంపూర్ణంగా ప్రభుని చూడగలిగినాడు ఆయన వెలుగును చూసినప్పుడే ఆయన కళ్ళుపోయినాయి ఆయన చీకటి కాలం ఆయన విధానాలు అన్ని పోయి అప్పుడు ఆయన వెలుగును చూసినప్పుడు అక్కడి నుంచి ఆయన వెనుక జరగలే చూడండి పౌలు ఎంతోమంది బైబుల్లో ప్రవక్తలు ఎంతోమంది పడిపోయినట్టు చూస్తున్నారు కొంతమంది కానీ పౌలు మనకి ఎక్కడ పడిపోయిన మనం చూడండి ఆయన చూ ఆయన చూసిన దర్శనము చివరి వరకు ఆయన మెడ మీద కత్తిబడేంత వరకు ఆయన అత సాక్షి అయ్యేంత వరకు ఆయన ఎప్పుడు కూడా ప్రభుని విడిచిపెట్టలే కాబట్టి అలాంటి సేవా మనం కలిగి ఉండాల ఎందుకంటే అనేకులు చీకట్లో ఉన్నారు సాతాన అధికారంలో ఉన్నారు దుష్ట ఉన్నారు వాళ్ళంతా ప్రభుని ఆరాధిస్తా అనుకుంటున్నారు కానీ వాళ్ళ బంధకాలు ఉన్నారు వాళ్ళ వారి కనులను తెరవాలంటే చూడండి వాళ్ళకి చీకట్ వేలుగా అవసరం వాళ్ళ చీకట్లో నుంచి వాళ్ళు బయటకు రావాలంటే చీకటి అంటే కళ్ళు మూసుకోవటం అంటే చీకటే కదా మన కళ్ళు మూసుకుంటే చీకటిగానే కనిపిస్తుంది కళ్ళు తెరిస్తే వెలుగు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా కళ్ళు మూసుకుని ఉన్నారు వెలుగు చూడలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడాలంటే ఆ వెలుగు కనిపించాలా ఆ వెలుగును వాళ్ళ వాళ్ళ తీసుకొని రావాలా అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి కాబట్టి అలాంటి అలాంటి కృపల్లో దేవుడు మనం నడిపించాలా అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలా అలాంటి సేవ కొరకు మనం తయారు కావాలా ఎంతో భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం దేవుని రాక దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలా మన దీపస్తంభం మన దేవుడు మన వెలుగులాగా పెట్టిండు నువ్వు దేవుడు ఆయన ఆలయను ఒక స్తంభంలాగా నేను తయారు చేసాడు జయించాల నువ్వు అన్నింటిని నువ్వు జయిస్తేనే ఒక స్తంభంలాగా నీ తయారు చేస్తాడు నీకు ఒక పేరు పెడతాడు దేవుడు ఎన్నో ప్రాధంత దేవుడు మనకి ఇస్తున్నాడు జయించే వారికి నువ్వు జయిస్తేనే ఏచికలు జయించవన్నీ ఆ తేల మధ్యలో ఆ గచ్చ పదంలో తిరుగుతున్నాడు అయినా కానీ నువ్వు భయపడదు ఏచికలు అన్నాడు కాబట్టి ఏచికలకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు మన ప్రవ్వే ఆయన ఆత్మాన్లో ఉండి దేవుడు మా ఆయనతో ఆయనతో పాటు ఉండి ఆయన బలపరిచి నడిపిస్తున్నాడు కాబట్టి మన బలహీనతలందే పావులు నా బలహీనతలందే నేను బలవంతుని అంటాడు చూడండి మనం చెప్పగలమా కాబట్టి ఈ శ్రమల కాలంలో ఉంటున్నాం ఈ శ్రమల నుంచి ఎవరు కూడా కదిలింపబడకుండా ప్రభు కొరకు స్థిరంగా నిలబడి మన పిలుపుకు తగినట్లు లోకంలో జీవించాలా ఆయన మహిమను ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రభుత్వంతో నడిపించాలా అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని చిన్నగా ప్రార్థన చేస్తాం పరుశుద్రకు దేవ మా ప్రియ పరులు గొప్ప తండే నీ ఘనమైన మహిమగల నామానికి శృతులు సోతాలు అర్పించుకుంటామైనా గొప్ప ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు ప్రభావ ఆ కలువరిశిల్లోనైనా మా పాపంలోని శాపంలోని రోగంలో మీరు భరించినారు మేము శిక్ష మీరు భరించి మాకు విడుదల కల్పించిన ఆ చీకట్లో సాతాను బంధకాల నుంచి మమ్మల్ని వెలుగులోకి మీ పశుల స్వాధ్యంలో మమ్మల్ని నిలబెట్టుకున్న గొప్ప దేవానికి వన్నాలేసయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్న సమస్త ఘనత మహిమా ప్రభావం నీకు అర్పించుకోవటమైనా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రవ్వానికి గొప్ప దేవా వాకిందరూ మాతో మాట్లాడిన ప్రవ్వ మా ఆత్మీయతలు ఇప్పబడాలి మా అంతరంగా పురుషులు బలపరచబడాలా ముందు కొనసాగల ప్రవ్వ అనేకులు ప్రవ్వ మీ చెంతగా నడిపించాలా వైరస్ బాధితులందరినీ ప్రభావ మీ స్వస్థపచ్చని ప్రాదిష్టమైనా భయంకరమైన కాలంలో ఉంటాను ప్రతి పాపను క్షమించని మీ కనికరం చూపించి ప్రభావ ఆ వీళ్ళంతా రక్షణ పొంది మీరు మీ వైపు చూడాలా ప్రభావ ఆ వెలుగు దగ్గర పరిగెత్తుకుని రావాలా అనేక గొప్ప గొప్ప సేవకు మీరు లేవనెత్తిన ప్రభావ కోత ఎంతో విస్తారం ఉంది ప్రభావ పనివారు కొద్దుకున్నారు ప్రతి ఒక్కరూ ప్రభావ దివిటి వెలగాల ప్రభావ మీ వెలుగును వెదల్ల వారి ఆ వెలుగు దగ్గరకు అనేకలు రావాలా ప్రభావ అతని చీకటి కాలం శ్రమల కాలం కటిక చీకటి జనులు కమ్ముచ్చుని ప్రభావ అయినా ఆ వెలుగు వెలుగినప్పుడే ఆ వెలుగు దగ్గర పరిగెత్తుకుని వస్తని వాక్యం ఉంది బ్రహ్వా అలాంటి వెలుగులాగా ప్రతి బిడని ప్రతి సంఘాన్ని ప్రతి విశ్వాసని ప్రతి సేవకులను తయారు చేసి ఓ ప్రవ్వ ఒక వ్యాక్సిన్ బారించి మనందరినీ కాపాడండి ప్రవ్వ ఈ యొక్క గూపులో ఉన్న ప్రతి బ్రదర్స్ని సిస్టర్ని వాళ్ళ కుటుంబాల మీద దీవించి ఆస్వాదించండి నూతనమైన అభిషేకం నూతనమైన జ్ఞానం ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకొని ప్రభా కుటుంబాలు మీరు పోషించండి ప్రభ వైరస్ నుంచి మీరు కాపాడండి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకొని ఆయన ఈ మంత్ లో ప్రభావ ఓ ప్రభావ ప్రకాశం డిస్టిక్ లో ప్రభావ పరిచయ మారుమూల ప్రాంతాలకు వెళ్తున్న ప్రభావ మీ సాయం చేత మమ్మల్ని నడిపించండి మమ్మల్ని అందరినీ అభిషేకించి మీ సేవలో వాడుకొని మార్గం సరళించేయండి ప్రభావ మీ ఆత్మ నడిపింపుదై చేయండి మార్గం చూపించండి ప్రభావ ఏ రీతిగా ప్రభావ బిల్లలకు ఎక్కడ పరిచయ చేయాలో మాకు జ్ఞానం అని నడిపించండి మీకు పరిశుదాత్మతో నింపని ప్రభ ఆయన ఈసో ప్రభాకి వాక్యాల ప్రభావ నైనా ఈసు ప్రభావ విన్న మేమంతం ప్రభావ మీ వాక్యానికి మేము విధేత చూపించిన అయినా మీ కొరకు ప్రవ లేవటమే కాదు ప్రభావ లేచి చక్కగా నిలబడాలా మీ కొరకునైనా చక్కగా కట్టుకున్న గోడలాగా మేము తయారు కావాలా మాలో ఉంటే ప్రభు ఇంకేమైనా ఉంటే వాటి నుంచి మాకు సంపూర్ణమైన పాత్రగా ఓ ప్రవ తను చక్కగా కట్టుకున్న గోడలాగా మమ్మల్ని తయారు చేసి అనేకులు ప్రవ్వ మీ చెంత నడిపించే బలమైన సాధనంగా మమ్మల్ని తయారు చేసి ప్రతి బిడ నూతనంగా మీరు అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని మీరు ఆకుడు సిద్ధపరుచుకోమని త్వరలో రాను పరిశుద్ధ నా తండ్రి అస్తోత్రం ప్రభా పర్షిద్ర వేసేయ కృపమ కనికరమల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా మా దేవ మా రక్షకం మీకు లెక్కలేనని అందన్నారు ప్రభా ఈ నామం బట్టి ప్రభా వాక్యం చేద్దాం మీరు మాతో మాట్లాడనారు ప్రభా వాక్యాన్ని ప్రభా మీరు గట్టి ఫలింపుతా ఇచ్చేయండి ప్రభా మీరు అక్కడ సమయంలో ప్రభా యొక్క వాక్యాన్ని ముందేస్తూ మేము వెళ్ళాలా ప్రభా మీ నామం మహిమార్థమై ప్రభావ మేము రాజా మీకెంతో లెక్కలేని వందనాలు ప్రభ చీకట్ ఏదో వెలుగేదో మీరు మాకు బయలుపరిచినారు ప్రభా కొంచెం కింద మేము అసలే పెట్టాం ప్రభా ఏవా మీకెంతో వేలే వందనాలు ప్రభావ మీ వాక్యాన్ని మేము ఎత్తు కట్టుకొని అనేకులకు వెలుగులాగా మేము తయారు కావాలా ప్రభా అలా కనిపించాలా ప్రభా మీకు వందనాలు ప్రభ ప్రతి ఒక్కరికి ప్రభా ఆత్మాభిషేకాన్ని మీరు దయచేయండి ప్రభా అగ్ని మండించండి హృదయంలో పశుద్ర అనేకులని ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించాలా ప్రభా అలాంటి ప్రయాసం ప్రతి ఒక్కరికి మీరు దయచేయ ప్రభ ఉద్యోగం వినిపోవడానికి వీలేదు ప్రభా వైరస్ నుంచి మేము కాపాడబడి దానికి ఒక రీజన్ ఉంది ప్రభా అది ప్రతి ఒక్కరు తెలుసుకొని దేవా ముందుకు వెళ్ళాలని మీ పట్టుకొని ప్రభా సహాయం చేయండి ప్రభా గొప్ప దేవా జీవంగల దేవ జీవాధిపతి మా రక్షక మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా దేవా దయగల తండ్రి మీకెంతో వందనాలు ప్రభా పెడుతున్న ప్రతి ఒక్క ప్రార్థనలు నన్న విజయాన్ని మీరు దయచేసి మా విశ్వాసాన్ని స్థిరపరచండి మా ఆత్మని బలపరచండి ప్రభా మీ లోపట వేసే ప్రభా అ లే సర్వాధికారి జీవంగల దేవా మీకెంతో లెక్కలేనని వందనాలనైనా అనేక సేవకులను మీరు లేవనెత్తండి ప్రభా మీ నామం ప్రచురింపబడాలా ప్రభా అనేకు లోపట ప్రభా ప్రేమ చల్లారిపోతుంది అంతే దినాల అలా కాకు వీలేదు ప్రభా వేసే అనేకుల్లోపట ప్రభా మీ ఆత్మని మండించండి ప్రభా మీ అగ్నిని మండించండి ప్రభావ్ పడిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరిచేయండి వాళ్ళు కూడా రక్షణ మార్గంలోకి రావాలా వ్యాక్సిన్ నుంచి విడుదల మీరు కలిగే చేయండి ప్రభా మహోన్నత దేవ మీకు ఎంతో వీల వందనాలు ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో ప్రచురింపబడుతున్న ప్రతి ఒక్క వాక్యం కూడా ప్రభా సైతన్ గారు దొంగిలించడానికి వీలది ప్రభా ప్రాపర్ గా రికార్డింగ్ కావాలా అనేకులు వినాలా వార్మాన్స్ రక్షణ పొందాలా వాళ్ళ జీవితాలని ప్రభా మీ తట్టు తిప్పుకోవాలా అలాంటి ప్రభా అభిషేకం మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి కృప చూపించండి కనికలం చూపించండి నాయన మై మీకు ఎంతో లెక్కలే నేను వందనాలు ప్రభావం ఏసు క్రీస్తు మహోన్నత చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఏసు క్రీస్తు శాంతి సమాధానం ఆయన పశుదాత్మ శక్తి నడిపింపు ఆన్లైన్ లో వాక్యాలు వింటున్న ప్రతి మన కుటుంబీకులందరికీ ప్రతి సేవకునికి ఆయన అక్కడ అనంతరం వరకు సదాకాలం తోడైండును గాక ఆమెన్